అదంతా కూడా అనేక రకాలైన ఊహలకి అపోహలకి పరిజ్ఞానానికి విపరీత జ్ఞానానికి కూడా అదే కారణం ప్రజ్ఞానానికి కూడా అదే కారణం జాగ్రత్తగా చైతన్య రహితమైనటువంటి ప్రజ్ఞయే లేనటువంటి అనేట అనేటటువంటి నిర్ణయానికి ఎదిగేటప్పుడు ఈ చలనములన్నీ ఎందుకని తా కథలట పరమశిం ఏ కదలికైనా ఏ చైతన్యమైనా ఏ సత్త అయినా సత్తా త్రివిధ సత్తాలు సత్తాత్రయం అంటారు దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి సత్తాత్రయం పారమార్థిక సత్తా వ్యావహారిక సత్తా ప్రాతిభాషిక సత్తా దీనికి వివర్తవాదం అని పేరు పరిణామవాదం ఒక తీరుగా చెప్తే వివర్తవాదం ఈ తీరుగా చెప్పింది ఏమని చెప్పింది ఉన్న పరబ్రహ్మం ఒకటే అది పారమార్థిక సత్తా అదే పారమార్థిక సత్తా వ్యావహారిక సత్తాగా సంకల్పం పోని బ్రహ్మాండమైంది అదే వ్యావహారిక సత్తా ప్రతిబింబించి ప్రాతిభాషిక సత్తాగా జీవమైంది ఉన్న పరబ్రహ్మము ఉన్న చోటే ఉన్నలున్నట్లుగా ఉన్నది పారమార్థిక సత్తాలో ఏ విభజనలు లేవు దేశకాలములు లేవు ఏ పరిణామము లేదు కేవలం వ్యావహారిక సత్తాలో ప్రాతిభాషిక సత్తాలో మాత్రమే పరిణామములన్నీ ఉన్నాయి పదార్థము శక్తి రూపాలలో మాత్రమే ఉన్నాయి కాని దానవతల ఉన్నటువంటి శూన్యస్థితి అందు ఏమీ లేవు సర్వమునందే పరిణామం ఉంది కానీ దాని అవతలున్న శూన్యంలో ఏం అయ్యే పరిణామము లేదు పరిణామరహితం అని తేల్చేసింది వివర్తవాదం పరిణామవాదం ఏం చేసింది కేవలం ప్రాతిభాషిక సత్తా నుంచి వ్యావహారిక సత్తా జీవుడు ఈశ్వరుడు జీవుడు బ్రహ్మము వరకు చెప్పేసి నీకు మోక్షం వచ్చింది పోను వివర్తవాదం ఏం చేసింది పరబ్రహ్మ నిర్ణయం చెప్పి నీకు మోక్షం వచ్చింది బో అని వార్తీకవాదం వచ్చింది ఇక్కడి నుంచి ఈ రెండు వాదాలు ఎవరికైతే నిర్ణయమై నిరసించబడతాయో వాడికి మాత్రమే వార్తీకం తెలుస్తుంది ఆ వార్తీకం ఏం చెప్పింది అంటే నాయన పరాత్పరంలో సత్తాత్రయం లేదు లేదు ఉత్పత్తి లయాలు లేవు ములుగుత సందు లేక వ్యాపకమై ఉన్నటువంటి బయలు నందు పరబ్రహ్మము లేదు అఖండ ఎరుక లేదు కేవలాత్మ లేదు ఇది ఆవరణ సహితం నిరావరణం నిశ్రైగుణ్యం పరాబరం నిత్య సర్వగత స్థాణు అచలొయం సనాతన భగవద్గీత సాంఖ్యయోగంలో అందించినటువంటి అచల సూత్ర అది నిత్యము సర్వగతము స్థాణు అచలం కదలనిది తా కదలట పరమశివుడు తా కదిలిడిది మాయయట జాగ్రత్తగా అన్ని కదలికలని నిషేధించాలి బుద్ధేశ్చల కార ఏ శాస్త్రాన్ని ఆశ్రయించినా ఏ శాస్త్రజ్ఞానాన్ని ఆశ్రయించినా ఏ సూత్ర సముచ్చయాన్ని ఆశ్రయించినా అది బుద్ధేశ్చరణ కారణం అవుతుంది అసంప్రజ్ఞాత సమాధి నుంచి సంప్రజ్ఞాత సమాధికి దిగి రావాల్సి వస్తుంది శాస్త్రవచనాన్ని బోధించాలంటేనే సూత్ర సముచ్చయాన్ని నీకు తెలియజెప్పాలంటేనే అసంప్రజ్ఞాత సమాధి నుంచి సంప్రజ్ఞాత సమాధికి దిగి రావాల్సి ఉంటుంది సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడు అలా దిగిరాలేడు సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడే దిగిరాలేకపోతే అశరీరి అయిన వాడు అసలు దిగిరాలేడు దానవతల కదా అది అహం రహితమైనటువంటి పద్ధతి చదవండి అమ్మా ఉపదేశా రమతి సర్వకర్మస్సు ఉపదేశ కాలం అంటే ధరించినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రమే ఈ శాస్త్రజ్ఞానాన్ని ఆ బుద్ధేశ్చలన కారణమైనటువంటి చైతన్యాన్ని ధరించగలుగుతాడు తరణము వెరీ వెరీ ఇంపార్టెంట్ తారకము అనేటటువంటిది తరణమునకు ముడిపడినటువంటి పదం ఈ తారకం ఎవరి వల్ల వీలవుతుందయ్యా అంటే కైవల్య మార్గంలో మోక్ష సన్యాస నిర్ణయం అయ్యే పద్ధతిలో కేవలాత్మ అనేటటువంటిది నిర్ణయం అయ్యే పద్ధతిలో ఎవరి వల్ల అవుతుందయ్యా అంటే కేవలం ఇటువంటి అశరీర పద్ధతి ఉన్నటువంటి మార్గంలోనే ఇది సాధ్యం అవుతుంది లేకపోతే సాధ్యం కాదు ఆ అయిపోయిందమ్మా శ్లోకం తాత్పర్యం చదవబడ్డారు